గొప్ప జీవన జీవనం నీకే ప్రభావం జీవాన్ని నూతన విషయంలో మాకు తెలియదు మీ యొక్క నూతన కీపా ఇంకా పరిశుభ్ర నడిపించండి ఇంకా ఆత్మీయ నా జీవానికి నడిపించండి సుప్రభ మీరు ఆకలించుకుంది అలాంటివి శ్రీకరికాలం శుభకాలంలో ఉంటుంది కనుక అలా జీవానికి ప్రాధాన్యం చేతి నేర్చని రాని బిడ్డలు ఆన్లైన్ నడిపించండి వాటి పాటలను నడిపించండి మాట్లాడి గురించి ముఖ్యంగా మా ఆత్మీయ తెలువండి మీద చదువు గ్రహించగల మనుషులు సేవ భీమ సేవ ఇచ్చి ప్రవారాన్ని నడిపించి సైతం చూసి బియ్యాన్ని కాల్చి గద్దించి మీరు మాకు సాయకరండి దినా విజయంగా మార్చి చక్రవర్తి వస్తాయి ఒక్క నిషా బ అదే పార్టీ తీశానన్నా స అదే తీసు పార్ద అదే తీసుకు అదే ఒక్క నిసం అన్న చక్క వస్తుంది అన్న ఒక్క నిసం అన్న వయసు సౌందరగర అద్భుత మహిమా ప్రావా అద్భుత మహిమా ప్రావాద కర్శుద్ధ अरिच्यतम अनियो परिषदं परिषदं कंचतम अनियो इन्तसौन्दर्या नगरमो इन्तसौन्दर्या नगरमो आनगरकु नदी इन्तद्रोढमय नदी నగరపు నది దృఢమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది ప్రభువేతన వారిని సిద్ధపరచూచున్నాడు ప్రభువేతన వారిని సిద్ధపరచుచున్నాడు అద్భుతం అద్భుతం अद्भुतं नगरम् अद्भुतं अद्भुतं अद्भुतं नगरम् एतसं सौन्दर्य नगरम एतसं सौन्दर्य नगरम पाण्डिविन्द्रजुल तत्र वसन्ति ते పామిత్ర జనులు ఎవరి ప్రభు వ్రతముత కొని ఎవరి ప్రభు వ్రతముత కొని జయవంతులే అేరు దురు జయవంతులె అేరు దురు విజయో విజయో అత్యంత vijayulai vijayulai vijayulai atyanta va vijayulai enta saundarya nagaramu enta saundarya nagaramu ee vimanamulaku drahyamukanivi ee vimanamulaku ప్రభుని ఆత్మీయ జనులే గ్రహించు ప్రభుని ఆత్మీయ జనులే గ్రహీంతురు ఆత్మ బోధించన్ ఆత్మసంగతులం ఆత్మ బోధించన్ ఆత్మసంగతులం ఆత్మీయ ఆత్మీయ అనీయో ఆత్మీయ ఆత్మీయ ఆత్మీయ అన్నీయో ఆత్మీయ ఇంత సౌందర్య నగర ఇంత సౌందర్యనగర ఆనగరస్థితే ఆత్మకే గ్రాహ్యం ఆనగరస్థితే ఆత్మకే గ్రాహం ఆరుచి మీ చూపించేను ఏసో ప్రాము ఆరుచి మీ చూపించేను పైనున్న వాటిని నీలచీ చూతూ పైనున్న వాటిని నీలచీ చూతూము ఆనందం ఆనందం పడనౌకా ఆనందం ఆనందం ఆనందరకా ఆనందౌందర్య నగర ఎంత సౌందర్య నగర ఆనగ అద్భుత మహిమా ప్రభవ ముతున్ అద్భుత మహిమా ప్రభవ ముతున్ Parishatam, Parishatam, Parishatam, Aliyah. Parishatam, Parishatam, Parishatam, Aliyah. Chanta Samdella Daghurim, Chanta Samdella Daghurim. Hallelujah. Hallelujah. Hallelujah. చక్కర్తి పేరు వచ్చిన చక్క కాలం గురించి పోయిన శనివారం నుంచి డ్యామిస్తా ఉందాం అనుకున్నాం కానీ అవకాశం దొరకలేదు ఈరోజు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ ఎవరికన్నా ప్రేరేతంటే చెప్పండి లేదంటే నేను పిలుపు చేస్తాను ప్రేరేపణి వాళ్ళని చెప్పాలని చెప్పొచ్చు కావాలంటే రేపు పది రెండు వరకు నేను స్టార్ట్ చేయగలికి ఇంతకంటే ఎక్కువ ఉండదు వాల్యూమ్ స్కాలర్షిప్ ఇంకరెంట్ ప్రాబ్లం ఉంది రిపేర్ మార్చే తీర్మానించుకున్నా ఐఫోన్ చేయాలంటే చాలా ఖరీదు రిపేర్ అయిన గ్యారంటీ ఉండదు అయ్యో ఏదన్నా జియో సిమ్ వేసుకుని ట్రై చేయాలా ఒకవేళ సిమ్ మార్చడం వల్ల వస్తుందా లేదా అనుకుంటే వేరే నెట్వర్క్ నెట్వర్క్ ఏమి అన్న వాల్వేక్ వాళ్ళ మీద నెట్వర్క్ సంబంధం లేదన్నా అట్టేముండదు ఇవి నాకు తెలిసే గారికి టవర్లు వాళ్ళే ఫిక్స్ చేయాలా ఐఎస్పీ వాళ్ళే ఫిక్స్ చేయాలా ఇంటర్నెట్ ఫిక్స్ టెలిఫోన్ కంపెనీ వాడే ఫిక్స్ చేయాలి సౌండ్స్ ఒ సరిగా వినిపిస్తున్నాయి ఒక్క వినిపిస్తుంటే ప్రాబ్లమ్ ఈ మొబైల్ ఫోన్ దాన్ని ఉండాలా లేకుంటే టవర్ దాన్ని ఉండాలా అంతే అన్న ఐఫోన్స్ లో సమస్య ఉండదు వస్తుందంటే నాకైతే అనిపిస్తుంది సిగ్నల్ ప్రాబ్లమ్ తీసుకుంటాను జియో సిమ్ తీసుకుని ట్రై చేస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు కేబిపే కి కూడా మనకి వేరే మొబైల్ లేదు ఫేస్బుక్ వీటన్నిటిని ఆపరేట్ చేయాలంటే సెపరేట్ అకౌంట్ ఉండాలా మొబైల్ నంబర్ ఉండాలా ఇప్పుడు ఇదే మొబైల్ నెంబర్ మీరు అన్ని నడుస్తున్నాయి ఆఫీస్ పనులు నడుస్తున్నాయి కేవీటిఎం నడుస్తున్నాయి అది కొంచెం కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంది ఫేస్బుక్ ఎందుకంటే ఫేస్బుక్ కి డెడికేటెడ్ నెంబర్ ఉండాలా ఇప్పుడు నా పర్సనల్ ఫేస్బుక్ ఉంది కళ్ళం ఫేస్బుక్ నడుస్తుంది అది కష్టం అవుతుంది ప్రతిసారి మొబైల్ అది అడుగుతా పాస్వర్డ్స్ ని మార్చమని అందుకని ఒక ఎక్స్ట్రా నంబర్ తీసుకున్నాం అనుకో జియోగానేదన్నా దాన్ని ఎక్స్క్యూజ్ కళ్ళంకే పెట్టేస్తున్నాం అనుకోండి మనకి అంతేన బెస్ట్ అన్నకున్నట్లు ట్రై చేస్తాం ట్రై చేస్తే టెలిఫోన్ అది కొంచెం నువ్వే లీడర్షిప్ తీసుకోరా టైప్ చేసి ఐడిస్ పంపాలి ఇన్విటేషన్ నేను పంపిస్తాను అన్న నేను ఒక్క ఆ గ్రూప్ గ్రూప్ ఉంటుంది అన్న స్కైప్ లో ఆ గ్రూప్ కి నువ్వు బటన్ ఇస్తున్నా కాల్ బటన్ అందరికి ఒకేసారి కాల్ అవుతుంది ఓకే ఓకే అట్లా చేస్తాను ఇటు ఇంటర్నెట్ ఆన్ ఉంటే కాల్ అవుతుంది లేకపోతే ముందే చెప్పాలందరికి ఈ డేటా కార్డ్ ఆన్ చేసుకోండి అని చెప్పి ఒకసారి ఫోన్ చేసి ఆన్ చేసి తర్వాత ఇంకా స్కైప్ స్టార్ట్ చేయాలి డేటా లేకపోతే స్కైప్ రింగ్ అవుతుంది కానీ కాదు వాళ్ళకి అవును కాదన్నా కరెక్ట్ కానీ అది గెస్ట్ నా ఒపీనియన్ లో మీకు టెలిఫోన్ టాప్ టైమ్ సేవ్ అవుతుంది మీరు ఎట్లా బ్యానిఫిట్ వేసి మొత్తం వాడుకోలేరు మేలంతా వాడుకోలేరు డైలీ వన్ జీబీ టూ జీబీ కూడా వాడుకోలేదు ఎవ్వరు నాకు రీఛార్జ్ అదే పని చేస్తా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం అందరూ సాయంత్రం వారికి వర్షదుల వారి తండ్రి మీకు వండడం టైం జీవితం అవకాశం బట్టి మీకు తీర్పుదించండి తింపగల తండ్రి సర్వోన్నత మీకే వదనాలు ఇచ్చా అయితే కలివరికి వెళ్ళా మా పాపంలో శాపంలో దేశంలో మాకు బలి మరీ వాళ్ళు రచించుకున్నారు దాన్ని బట్టి మీకు వండడం లేదా ఓ సమస్య కనత మరి మా ప్రభావాన్ని మీకే చదివిస్తున్నాం మా ప్రార్థం ద్వారా మీరు మహిమృందని మేము ఆశిస్తున్నాం తండ్రి వాక్యాన్ని గణించబోతుండగా మీరే సంతోషిస్తారని మేము ఆశిస్తున్న తర్వాత మీరే వీటిని బయలుపరుస్తున్నారని నమ్ముతున్నంతా నేను మనసుని ఆశ్రయిస్తున్నంతవ్వా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నంతవ్వా మీ మహిమార్థంగా ఇది నేర్చుకుని మేము అన్నిటిని చూపించి అన్నింటిని సిద్ధపరచడం కోరిక ఆశ్రయించే సేవ జీవితం నడిపించమని ప్రకటిస్తున్నాం తండ్రి అదే ఆశిస్తుందండి ఆ వాక్యాన్ని గణించబోతుండగా మీరు నడిపిన దయచేసి మీ కొరకు సాక్షమని ఫేస్బుక్ ఈ యొక్క ప్రకటన బృందంలోని సంఘాలకు సంబంధించిన బోధ ధ్యానస్థానము కొన్ని నెలల నుంచి మొదటి సంఘ కాలము ఎఫ్ఎస్ఈ రెండవది స్మరింద మూడవది ప్రిగమ నాలుగవది త్యాకిరా లేకపోతే తెలుగుల పుయ్యతైరా ఇంగ్లీష్ల త్యాకిరా ఐదవది సార్స్ ఆరవది ఫిలెన్సియా ఏడవది లవదీసియా లవదకి ఇంగ్లీష్ లో లయోదీషియా అంటారు అయితే ఇవి ఎప్పుడు ఆరంభమైనది మనం గతంలో చాలా కాలం కిందట గెలిచినవి ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి అనేది ఈ రోజు ఆ బిల్డింగ్స్ అన్ని కూలిపోయినాయి నేను మీకు చూపిస్తున్నాను రెండు సంవత్సరాలు ఉన్నాయి ఈ చర్చిలు ఆ చర్చి అంటే ఇది ఒక చర్చ్ కాదు ఇది పెద్ద గ్రూప్ ఆఫ్ చర్చెస్ అని కొన్ని వందల చర్చిలు కలిపితే ఒక చర్చ్ అన్నట్టు ఇది ఉదాహరణకి ఎస్ఎస్సి సంఘం అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ చర్చ్ ఒక స్థలంలో ఎఫ్ఎస్సి అనే పట్టణంలో ఆ పట్టణంలో ఉండే చిన్న చిన్న చిన్న చిన్న చర్చిలన్నీ దానికి ఇంటికి వస్తాయి అన్నమాట ఎఫ్ఎస్సి చర్చ్ అంటే అది అర్థం అదే రీతిగా స్మరణ అంటే స్మిర్న అనేది ఒక అక్కడ సాంబ్రాణి బోలం అన్నట్లు కాబట్టి ఆ స్మరణకి హెడ్ మెయిన్ చర్చ్ హెడ్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ చర్చ్ ఉంటే దాని బ్రాంచ్లన్నీ చిన్న చిన్న బ్రాంచ్లన్నీ స్మిర్ణ అంటాం అట్లా కొన్ని వందల చర్చిలు అన్నట్టు అదే రీతిగా చరిత్రాత్సంగా చూస్తే ఇది ముందే ఒకప్పుడు ఉదాహరణకి మన ప్రభుత్వం చనిపోయిన కనీసం ఒక నేను అనుకుంటా మన ప్రభుత్వం చనిపోయింది థర్టీ త్రీ ఏడి థర్టీ త్రీ ఏడీలో చనిపోయినాడంటే ఈ ఎఫ్ఎ సంఘము ఫిఫ్టీ ఫైవ్ స్టార్ట్ అయింది యాబై సంవత్సరం యాభై సంవత్సరం నుంచి నూట సంవత్సరాలు ఎఫ్ఎసి సంఘము బాగా విస్తరించింది దాని తర్వాత నూట డెబ్బై నుంచి మూడు వందల పన్నెండు సంవత్సరాలు అభివృద్ధికి వచ్చింది దాని తర్వాత మూడు వందల పన్నెండవ సంవత్సరం నుంచి ఆరు వందల ఆరవ సంవత్సరంకు దుర్గమా చాలా పవర్ఫుల్ ఉండేది దాని తర్వాత సంవత్సరం నుంచి మొదలుకొని రివర్స్ ఆటలు పోతుంటైన్ ఆఫీరా అనే సంఘం తర్వాత సార్కీస్ సంఘము బహు దీర్ఘకాలం అంటే పదిహేడు వందల యాభై సంవత్సరం వరకు సార్కీస్ సంఘం చాలా పాపులర్ గా ఉండే దాని తర్వాత పదిహేడు వందల యాభై నుంచి ఆ సంఘము దగ్గర దగ్గర పంతొమ్మిది వరకు ఉండే అంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి మీకు చూపించిన ఈ చర్చ్ బిల్డింగ్స్ అన్ని కూలిపోయినట్లు దాని తర్వాత ఆ చర్చ్ కుటుంబాలన్నింటినీ గ్రీస్ దేశానికి తరలించినట్టు నేను మీకు చూపించిన గతంలో పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇంకా ఈ రోజు వరకు నవోదవితీయ సంఘకాలం నడుస్తుంది పన్నెండవ కష్టాల ఒక ప్రాథమికంగా కానీ ఇవన్నీ ప్రకృతి సహజంగానే చూస్తున్నాం గాని మనకు తెలుసు ఆత్మీయ స్థితిలో ఈ చర్చలన్నీ ఇప్పుడు ప్రపంచమత విస్తరించిన ఎందుకంటే వాటిని తిరిగి తిరిగి రప్పిస్తున్నట్టు ద్వారా ప్రసంగిత దేవుడు అవి సప్పుడు ఉంటాయి ప్రకృతి సహజంగా కానీ ఇప్పుడు మనకు వాటి ఆత్మీయ విదనలు అవి ఆత్మలో ఇప్పుడు వాటి చదువు తిరిగి తిరిగి తప్పిస్తున్నాడు అవే గుణగణాలు ఒక్కొక్క సంఘ ఒక్కొక్క సంఘ గుణగణాలు కనిపించినాయి కానీ ఈ రోజు అన్ని గుణగణాలు నవదీకీయ సంఘంలో కనిపిస్తూ ఉంటాయి పరిపక్వం చెందింది అన్నట్టు కాబట్టి పంతొమ్మిది సంవత్సరం నుంచి ఆరంభం ఈ రోజు వరకు ఈ చర్చి మొత్తము ఏ రీతిగా తయారైతుంది మనం ధ్యానిస్తా ఉన్నాం తర్వాత ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ సంఘానికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా ఉంటాయి ఓకే కథనే మనం ధ్యానించాలా సము మూడవ అధ్యాయం పన్నెండవ వర్షం ఈ సంఘానికి సంబంధించిన బోధ మొదటిదిగా లవోదకియా అంటే ఏంటి నేను చాలా కాలం కిందట లాక్డౌన్ లో కూడా చెప్పిన లవోదకియా అంటే మనుషుల పరిపాలన అనర్థం అంటే మనుషులు తీర్మానించుకుంటారు దాన్ని నడిపించడం కొరకు సాధారణంగా మనం చూస్తాము రాజులు పరిపాలిస్తారు కదా దేశాలన్నీ ప్రజలన్నీ కాని మనుషులే పరిపాలిస్తే అంటే రాజులను ఎన్నుకోవడమే మనుషులు కదా డెమోక్రసీ అంటాన్ని ఇంగ్లీష్ లో కాబట్టి రాజులను ఎన్నుకోవడము రా ఎన్నుకొని వీళ్ళు చెప్పినట్లు రాజులు వినడము రాజులు వినకపోతే వారిని పక్కన పెట్టడము మేము చెప్పినట్లే వినాలా అనేదే సంఘకాలం ఇది లవోదకి అంటే ప్రజలు తమ తట తాన్ని తీర్మానించుకొని పరిపాలించేదాన్నే లవోదకియ అంటాం అన్నట్టు ఇంకో రీతి చెప్పాలంటే లవోస్ అంటే ప్రజలు అనర్థం డైక్ అంటే తీర్పు అనర్థం లేక తీర్మానము లేక తీర్పు కాబట్టి ప్రజలే తీర్పు తీరుస్తారు అనేది దీని అర్థం కానీ మన దేని దేవుడే తీర్పు తెచ్చాలి కదా తీర్పు తెచ్చేవాడు దేవుడు ఒక్కడే కానీ ఈ ఈ సంఘకాలానికి ఎట్లా కానీ అంటే చర్చ్ డిసైడ్ చేసుకుంటారు మొత్తం ఏం చేయాలన్నా కానీ వాళ్ళకి దేవుడు అవసరం లేదన్నట్టు దేవుని ప్రేరేపణ అవసరం లేదన్నట్టు మాస్టర్ల ప్రేరేపన అవసరం లేదన్నట్టు మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీర్మనించుకుంటారు ఇప్పుడు గొప్ప జనం గురించి మనం చూస్తూ వాళ్ళ ఇష్టం ఎటువంటి అటు దొరుకుతా ఇటు అటు ఇటు అటు కాబట్టి మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వర్షాలు మనం చూస్తా ఈ వాకింగ్ సంబంధి ఏంటంటే తెసం రాష్ట్ర పత్రిక మొదటి తిమతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఈ మొదటి రెండు వర్షాలలో అయితే కడవరి దిన కొందరు అబధికులు వేషధరణ మోసపరచు ఆత్మలయందును అంటే మోస ఆత్మలు మోసపరుచే చెప్తుంది ఈ మోసపరచు ఆత్మలయందును దయ్యంలో బోధయందును లక్ష్యం విశ్వాస భేటగా చెప్పుచున్నాడు బట్ ప్రజలే ఎందుకు పరిపాలిస్తారంటే వాళ్ళు మోసపోయినారు అన్నట్టు మనకు ఓడి చేస్తుంది నువ్వే తీర్మానించుకోవచ్చు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు మీ జీవితాలు కాబట్టి మీ జీవితాలు మీరే సరి చేసుకోవాలా ఓడొచ్చి చెప్పడం మీద మీకు మీ అంతటి మీరే తయారు చేసుకోవాలా ఇవన్నీ మోసపరచు బోధలు అన్నట్టు మొదటి నుంచి చూస్తాం సమయాల విధంలో సమయాల దేవుడు రాత్రి కాలలో వాళ్ళు నిన్ను గారు తునీకరించింది నన్ను గది తృణీకరించింది నాకు బదులుగా వేరే వారే మనిషిని రాజులాగా పెట్టుకుంటాడు అంటారు దేవుడి రాజులాగా ఉన్నట్టే దేవుడే దేవుడు రాజొద్ద అంటున్నారు మనుషులను తీర్మానించుకొని అన్నిలకు ఉన్నట్లు మాకు కూడా రాజు కాబట్టి వాళ్ళకు వచ్చే అనర్ధాలు ఏదో చెప్పు అని చెప్తాడు సమయంతో అది మనం చూస్తాం అక్కడ కాబట్టి నవ్వు దీక్ష సంగమంటే ఏంటంటే మనుషులు వాళ్లే డిసైడ్ చేసుకోవడం అన్నట్టు వాళ్లే తీర్మానించుకుంటారు నేను ఈ రోజు చెప్తున్న ప్రపంచం అంతలో చర్చ్ కాన్వ్రీగేషన్సే డిసైడ్ చేస్తే ఎవరుండాల ఫాస్టర్ ఎవరుండదు ఫాస్టర్ అని ఫాస్టర్ ఎవరడం కూడా వాళ్ళ బాధ్యత అన్నట్టు ఫాస్టర్ నిలబెట్టడం కూడా వాళ్ళ బాధ్యత అట్లా ఎందుకు అంటే మనం లవద్య చరిత్ర చూసినప్పుడు ఆ సంఘకాలంలో అది బహు గర్విస్తే గర్వంలో ఉన్న చర్చ్ అన్నట్టు దానికి దేవుడు అవసరం లేదన్నట్టు ఎందుకు ఉండగా దానికి బహుగా విస్తరించింది ధనం విపరీతంగా ధనము అందువల్ల అది నులివచ్చని జీవితంలోకి వెళ్ళిపోయింది ఆ నులివచ్చని జీవితము మన ప్రభుకి అసహ్యం ఎందుకంటే ఆయన అంటున్నాడు నాతో పాటు ఎవరికి సహవాసం చేస్తారో నా స్వరము విని నన్ను ఎవరు ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరికి నేను వస్తా అన్నాడు అందుకే ఈ సంగ సంబంధించిన బోధలు మనం ఏం చేస్తామంటే ఏ ప్రభు తనకు బయట ఉంటుంది చర్చ్ కాలంలో ఎఫ్ఎస్సి సంఘ కాలంలో చర్చ్ మధ్యలో ఉంటాడు దాని తర్వాత ఈ చివరి సంఘం కష్టపడికి బయట ఉంటాడు కాలం చర్చ్ బయట అంటే అర్థం చేసుకోండి ఆయన లోకల్కి వెళ్ళి టర్నేసి ఉంటాడు మనుషులు బయటికి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలే ప్రోగ్రామ్స్ మనుషులు దగ్గర పండుగలు నియామక జినములు సబ్బవర్తులు ఆచారాలు ప్రోగ్రామ్స్ అంటారు వీటిని అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని వర్క్షిప్లు పెట్టుకొని ప్లాన్స్ చేసుకొని మనుషులు వాళ్ళ అనుగుణంగా తయారు చేసుకున్నారు అట్లా చేసుకొని ప్రభుత్వం పగలు పెట్టేస్తారు చివరి సన్మణికి వస్తే పడికి బయటకు వెళ్ళగొట్టేసాడు ఈరోజు లేడు చర్చని చర్చలు అని మనం చెప్తే కొంచెం కష్టం కదా మనుషులు కానీ ప్రేమ చూపిస్తాము నివోడు చెప్పడానికి కాబట్టి ఇదో ఈ వాక్యం ఇట్లా చూపిస్తుంది అన్నప్పుడు వాడిని మూసుకుంటాడు అన్నట్టు ఎందుకంటే మనము కఠినంగా వాక్యం చెప్తే ఇప్పుడు నేను నేర్చుకున్న విషయం లేట్ గా నా లైఫ్ లో కఠినంగా చెప్తే ఎవ్వరు స్వీకరించండి వాక్యం ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉండే పాత నిబంధన కాలంలో వాళ్ళు కఠినంగా చెబుతారు ప్రవర్తన ఇప్పుడు మటుకు మనము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మాస్టర్ నడిపించాలా వాడికి నువ్వు నువ్వు చదువుకున్నలాగా కనిపించాలా ఇట్లా ఉంది బైబుల్లో ఏ రీతింగ్ ఉంది ఏ రీతింగ్ ఉంది చరిత్రలో ఏ రీతింగ్ ఉంది ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ చూపించాలా ఎవిడెన్సెస్ అంటాం ఇంగ్లీష్ లో ఆధారాలు ఆధారాలు చూపించే గాని మనుషులు కట్న హృదయాలు మారవు ఎందుకంటే ఈ సంఘము గుడ్డి అయిపోయింది ఎందుకు తన సొంతం మీద ఆధారపడంగా స్వశక్తి మీద ఆధారపడడం తెలుసుకుంది నాకేం కాదులే అని అనుకోండి కానీ దీని బలీనత ఈ లవ అనే పట్టణానికి బహుదూరం కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ల సరఫరా జరిగేది దీనికి స్వతహాగా నీళ్లు లేవు ఈ సంఘానికి ఈ స్థలానికి ఈ లవోదకియా అనే పట్టణానికి నీళ్ళ లేదు వాటర్ పైప్స్ లాగా చేస్తే ఆ వాటర్ పైప్స్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళ కాలువల లోతుగా ఆ కాలువల ద్వారా నీళ్లు పంపించే వాళ్ళు కాబట్టి లవోదకియాకి బలహీనత నీళ్లు లేకపోవడం అయితే శత్రువులు ఏం చేస్తాను అంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ తగిన ఆ కాలు మూసేసేవాళ్ళు అన్నట్టు మూసేస్తే ఇంకా ఈ కాలం ఈ పట్టణానికి నీళ్ళు ఉండగా దీవాధనం ఉండదు ఇది లేకపోతే దాన్ని ధనిమే తల దేవుని యొక్క ఆశ్రయం అవసరం లేదు మేమే తీర్మానం అంటే అభివృద్ధి చేస్తాం చేస్తాం అంటే అని అట్లా తెలుసుకోవడం ఇంగ్లీషదాన్ని నీ సౌశక్తి మీద ఆధారపడడం అన్నట్టు నాకు ఏం కాదని అని ధీమాగా ఉండడం అన్నట్టు కాబట్టి మనం చదువు దానికి మూడవ అధ్యాయం ప్రధాన గ్రంథము మూడవ అధ్యాయము అయితే మనం ఇక్కడ పన్నెండవ వచ్చిన ఆశ్చర్యం ఏం జయించు జయించు వాడిని నా దేవుడిని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను కాబట్టి జయించడం అంటే ఏం నువ్వు యుద్ధంలో ఉంటేనే కదా పోరాడుతునే కదా జయం వచ్చేది జయమా అపజయమా అనేది యుద్ధంలో ఉంటేనే గెలుస్తుంది ఈ రెండే కారణాలు చూడండి యుద్ధంలో ఉంటేనే నువ్వు యుద్ధం గెలిస్తేనే జయము ఓడిపోతే అపజయం అంటావు కాబట్టి పరిణవసంగా ఏం చెప్తుందంటే జయించు వాణిని ఎవరైతే యుద్ధంలో విజయం పొందుతారో వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్థానంగా చేసేదని అంటాడు చూడండి మనకు తెలుసు గతంగా చూసిన అమావాస గ్రంథంలో దేవుడు నిన్ను గోడ లాగా పెట్టండి ఆ గోడ ఉంటే సపోర్ట్ అంటద గోడ సపోర్ట్ లాగా ఉంటుంది ప్రొటెక్షన్ లాగుంటది కానీ స్తంభము స్తంభము ఆధారంగా ఉంటుంది స్తంభం మీద రూఫ్ ఉంటుంది కాబట్టి నిన్ను ఒక స్తంభం లాగా చేస్తారంటే మీ మీద మనుషులు ఆధారపడతారు ప్రతి ఒక్కరు నిన్న ఆధారపడతారు నువ్వు జయిస్తే నేను నిన్న ఇంటి దగ్గరనే ఉంటా అంటే నీవు యుద్ధంలో లేవన్నట్టు నువ్వు పోరాడాలా ఎక్కడెక్కడో కనీ విని ఎడగని స్థలాలకు పోయి చెప్పాలా కానీ నీ ఏం చేస్తా నేను డిసైడ్ చేసుకుంటా నేను మా ఇంటి దగ్గరనే చేసుకుంటా సేవ మా కుటుంబీకుల మధ్యనే సేవ చేసుకుంటా మా బంధువుల మధ్యనే సేవ చేసుకుంటా కానీ వాళ్ళు రక్షణ పొందిరు కదా రక్షణ పొందినాకే నువ్వు సేవ చేయడం వాళ్ళ దగ్గర రక్షణ అనుభవం లేని వాళ్ళ దగ్గర సేవ చేస్తేనే నీవు యుద్ధంలో ఉన్నట్టు ఆ యుద్ధంలో రైతాని శక్తిలో పోరాడినట్లు కానీ అటువంటి విజయం నువ్వు దృష్టి చూడాలంటే నువ్వు పోవాలా ఇంటి దగ్గర ఉంటే పండుగలు అనిపిస్తుంది తినాలనిపిస్తుంది బాడీ లావల్ త్వరగా ఆయుష్ తగ్గిపోతాటది నీ ఆయుష్ పెరగాల ఎందుకంటే బైబిల్ వాక్యం ప్రకారంగా ఆ ప్రకారం మన కీర్తలుగా అని కానీ దేవుని దృష్టిలో నరుని ఆయుష్ నూట ఇప్పుడు నువ్వు నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలని నీకు ఆశ ఉంటే ను ఏం చేయాలని కొన్ని తీర్మానించుకో సరే ఎందుకు బ్రతకాలంటేనే అది మీ ఇష్టం గానీ బైబుల్ అయితే చెప్తుంది నూట ఇరవై సంవత్సరాలు బ్రతకచ్చు మనుషులు బైబుల్ వాక్యం ప్రకారంగా మోసేస్తారు అదే మాట్లాడతారు నీ టైం దగ్గరకు వచ్చింది మోసే అప్పటికి నూట ఇరవై మోసే నీ టైం అయిపోయింది మోసలీకి ఇష్టం ఉండాలి చనిపోవడానికి మోస్ట్కి ఏంటంటే నేను ఇంకా బ్రతకాలా ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలా నేను ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడింది వాగుల దేశంలో అడుగు కానీ దీవెట్టండి వద్దు నువ్వు టైం అయిపోయింది ను నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినావు ను వాదన చేసిన పోతే నువ్వు బడ్డ ప్రయాణం అంతా వెయిట్ చేసుకుంటావు నువ్వు అక్కడ పోయి ఎంజాయ్ చేస్తావు పాటు అదలైన పిలుపు నువ్వు నువ్వు పోగొట్టుకుంటావు అలాగే నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే నీకు అదే ఆధిక్యత ఉండాలంటే నువ్వు అక్కడ రూపానికి వెళ్ళేది దానికి ఇష్టం పోవాలని ఇంకా బ్రతకాల ఇంకా జీవించాలని ఇష్టమని అప్పటికి నూట ఇరవై సంవత్సరాలైన గట్టిగా ఉన్నాడు మనిషి నేను అదే యూత్ లో పుస్తకాలు చూసిన కొన్ని మోసేకి సంబంధించినవి ఆ దేవుడితలం పంపిస్తాడు దేవుడు పంపిస్తాడు ఆయన ప్రాణం తీసుకుంటా అని ఆ దూత గుడి మోసతో నేను మోసం ఎందుకంటే మోసే దేవుని వెలుగుని కలిగిన ఆయన ముఖం వెలుగుతూ ఉంటాడు కదా భయపడిపోతారు అన్నట్టు దూతలందరు ఎంత ముగ్గురు జూతలను పంపిస్తాడు బైబిలేదు ఇది వాక్యము కానీ ఆ ఇస్రోల్ త్వర నేను చూసిన రెండవ దూతను పంపిస్తే అటెండ్ అవుతాడు మూడో దూతను పంపిస్తే అటెండ్ అవుతాడు అందరు భయపడిపోతారు మూసే ప్రాణం తీసుకొని రావాలంటే అప్పుడు దేవుడు తనంతట తానే వచ్చి మూష ప్రాణాన్ని తీసుకొని పండబెట్టి అతని మీద ప్రాణం తీస్తే అతన్ని సమాధి చేసి దేవుడి అనంత అక్కడ అది అదీర్ గమనం అది నిర్గమకాండంలో నువ్వు త్వరగా నీ ఎందుకు బ్రతుకుతున్నావు నా ప్రాణమ్మ తినము తాగవచును ఈ లోకపు యాదది అది గటించిపోతుంది అది నువ్వు ఆ రీతిగా జీవిస్తే ఏమవుతుంది నీ శరణం కోసించిపోతుంది తిన్నావు ఎంజాయ్ చేస్తావు అయిపోయిన కాలం ముగించుకుంటుంది కానీ అది కాదు కదా సేవా ఎందుకు దీర్ఘకాలంగా జీవించాలంటే దేవుని విషయాలన్నీ నేను నేర్చుకుని ఎంతో మందికి అనుకు దేవుతో నడిచిందంటే నడిచి వెళ్ళిపోయిందంటే కనిపించలేదంటే అని చనిపోయినది కాదు కదా ఎవరు ఎక్కడికొడ తీసుకెళ్ళి ఆయనని అదే మనం అర్థం తీసుకున్నాం ఈ లాక్డౌన్ లో నిన్ను కూడా అట్లనే నడిపించాలంటే మళ్ళీ నువ్వు నడవాలా కదా లేదు నా శరీరం బలహీనంగా ఉంది అంటే నువ్వు నడవలేవు నాకు ఈ వారమంతా అసలు నిలబడే శక్తే లేకుండే అయినా ఎన్నెన్నో ప్రాంతాలు పోయి వచ్చిన నేను నగర్ల ప్రేయర్ మీటింగ్ కూడా నాకు నిలబడే శక్తి కూడా ఆ రోజు అయినా నేను వంద కిలోమీటర్లు బండి డ్రైవింగ్ చేసుకుంటూ పోయినాను అప్పటికి టాబ్లెట్ పెట్టుకున్నా గానీ వేసుకోలేదు జైర్లోనే ఉండే టాబ్లెట్ అప్పటికి మళ్ళా అన్నం తిని నాకనే మళ్ళీ టాబ్లెట్ వేసుకున్నావు ముందు మళ్ళీ ఏదైతే ఉంటుంది శరీరాలు అన్ని కొట్టుకుంటా ఉంటాయి ఎందుకంటే మనం అనేక ప్రాంతాల్లో పోయి యుద్ధాలు చేస్తున్నాము మళ్ళీ వాడిని వాడి చేతి నుంచి మనసు గుంజుకొని వస్తుంటే మళ్ళీ కోపం రాదా ఉంటుంది కానీ వాడు మన కొట్టలేక మన శరీరాన్ని కించపరుస్తూ ఉంటాడు ఎందుకంటే మన శరీరం ఇంకా వాణి ఆధీనంలో ఉంది దాని నువ్వు సంపూర్ణంగా జయించుకోవాలి దాన్ని ప్రుణీకరించుకోవాలంటే ముందు బయటకు రావాలా ఇంటి మీద ప్రేమకు ఉంటే మటుకు నువ్వు లవదీకేలానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు లోపలే ఉన్నారు దేవుడు బయట ఉన్నాడు వేస్తావు లవ దికే గుణం అది అందరు లోపల వర్షం చేస్తూ ఉంటారు హలలీగా పాటలు పాడుతూ ఉంటారు ప్రభు బల్ల తీసుకుంటా ఉంటారు వాక్యాలు అందిస్తారు అన్ని చూస్తారు గానీ వేసుకో మటుకు బయట ఉన్నాడు తలుపు కొడుతున్నాడు లవ్ చర్చికి ఇది కొంచెం వినడం కష్టం చెప్పడం ఈ వాక్యం బయట ఉంటే మళ్ళీ నువ్వు లోపలేం చేస్తున్నావు లోపల ఎందుకు అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఈ సంఘకాలం మనముంటున్న సంఘకాలం అది ఒరటిలా బయట ఉంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు ఆయన బయటనే పెట్టి నువ్వు వర్షం చేస్తున్నావు లోపల చాలా మోసం కదా అందుకు ఇది మోసమైన చర్చ అన్నట్టు లవ్ ప్రభు లీడను కూడా గ్రహించలేకపోయింది ఈ కాబట్టి ఆ పన్నెండో వర్షాలు ఏం చేస్తామంటే జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నెకి తిని బయటికి పోడు పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొక్క నుండి దిగి వచ్చింది నూతనమైన ఎరుసలేం అను నా దేవుని పట్నపు పేరును నా కృత్త పేరును వాని మీద రాసేదను కాబట్టి ఎర్శలేము పై నుంచి కింది వస్తుంది దేవుని యుద్ధ నుండి దిగి అది కిందికి వస్తుంది కిందనే సెటిల్ చివరికి ఇక్కడ మళ్ళా పైకి పోద్దని చాలా మంది అని కూర్చున్నారు కానీ పర్లక రాజ్యం ఇక్కడే సాధించబడతానికి నీ రాజ్యం వచ్చిన దాకా ప్రార్థించమన్నాడు ఈ సీపేట్ చాలా మంది గుర్తించలే చిత్రం పర్ల మంది భూమి నెరవేరు కాక అంటే కదా ఇక్కడ నెరవేరదు అంత అంతా ఇక్కడే జరుగుతుంది అందరు పైన చేస్తారు దాడిలో కాబట్టి సంగపు దూతలతో ఆయన చెప్పుచున్న మాట చర్యగా వినుగాక లవోదీక్యాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయిను ఆమ్లైన అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదయునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఇది ఈ ఒక్క వాక్యమే నేను ఈరోజు చూపిస్తాను వచ్చే వారము పదిహేనవ విషయం అంటే పదిహేను వర్షంలో మీ క్రియలు అంటున్నాడు అవి ఏ కాల నేను మీకు చూపిస్తాను కొంతకాలం కింద కూడా నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించినా నువ్వు చల్లగానేమో వ్యతగానే లేవు అంటున్నాడు అంటే ఏంటంటే చర్చ్ లో తెలుసు మూడు క్రైస్తవ గుంపులు ఉంటాయి అండి నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటది ఎందుకంటే ప్రభు బయట ఉండదు కాబట్టి మనం ప్రభుత్వ పాటే ఉంటాం ఎప్పుడు నాలుగవ గుంపు అది పరిశుద్ధుల గుంపు అది లక్ష నలభై మనం ధ్యానిస్తాం కానీ నాన్ కేబిపిఎం గ్రూప్ మెంబర్స్ ఉంటే మటుకు అలాంటి పదాలు వాడడం మనం ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మనసు వెళ్ళిపోతారు దూరంకి అందుకే ఈ లక్ష నలభై మంది అనే పదం వాడము మనం గొప్ప జన సమూహం సర్పములు తేలు పదాలు వాడడం మనం నాన్ కేబిపిఎం మనుషులకి ఏబీట్లు ఉంటుందేమో చిత్రాలు సున్నాతలు అర్థమైతే మొదటి మూడు గుంపులు లోపల ఉంటాయి నాలుగు గుంపు బయట ఉంటాయి కానీ అందుకే ప్రాంతంగా చివరి భాగంగా అపవిత్రంగా జీవించేవాళ్లు నీతి మంత్రులు పరిశుద్ధుల గుంపు నాలుగు గుంపులు అవి కాబట్టి ఈ నీ క్రియలు నెరుగుదనప్పుడు నీవు చల్లదన వెచ్చగా అంటే చల్లగా ఉండేది సర్పానికి సాదృశ్యము వెచ్చగా ఉండేది తేలకి ఎందుకంటే వేడి కాబట్టి చల్లదనం అంటే పాము చల్లగా తాకేసిపోయాడు కాబట్టి సర్పంలో గుంపు తేళ్ల గుంపు నువ్వు ఇతనే అట్లు లేవు అట్లా ఉన్నా మంచిదే కదా అంటే చీరగా ఉన్నావు నువ్వు నువ్వు రిసార్డ్ చేసుకున్నావు నువ్వు చాలాగా ఉన్నాయి అంటే సర్ప సంతానం లాగుడానికి నువ్వు రీసార్జ్ చేసుకున్నావు వెచ్చగా ఉండడానికి డిసార్డ్ చేసుకున్నావు అంటే తేలలాగా ఉండడానికి డిసార్డ్ చేసుకున్నావు కానీ నువ్వు రెండు మధ్యలో చిక్కబడ్డావు అదే నుండివెచ్చని జీవితం సగం సర్పము సగం తేళ్లు నీ మొహం అట్లా కనిపిస్తుంది అసలు నీ జీవిత కాబట్టి సగం సర్పములలాగా ఉన్నావు నువ్వు గొప్ప జీవితము నేను నిన్ను భరించలేకపోతాను నా నా నోట్లో నుక నేను నిన్న నా నోట్ల నుండి ఉమ్మి వేయ ఉద్దేశించు చిన్నాను అంటే ఆయన ఉమ్మి వేసే ఆయన ఉమ్మి వేసేసినంత ఈ రెండు చేతులు చిక్కబడుతాను రెండు గుట్టాలు చిక్కబడుతు ఇప్పుడు వాటి మధ్యలో ఉండవు దేవుడు నిన్ను నోట్లో పెట్టుకున్నాడు ఉమ్మి వేయడానికి ఉన్నాడు తర్వాత అతను ఆ సంఘ గుణాలు చూపిస్తున్న పగే వస్తున్నారు నీవు దౌర్భాగ్యుడవు దిక్కు మాలిన వాడవు నీకు దిక్కు లేదు నీకు డైరెక్షన్ లేదు నువ్వు ఎక్కడ ఏ మార్గం పోతున్నా తెలియదు దరిద్రుడవు గుడ్డి నీకు గుడ్డితనం ఉంది దిగంబరుడవు నీకు నీటి వస్త్రాలు లేవు నువ్వు ధనవంతులు అనుకుంటున్నావు చేసుకున్నావు అంటే ధనం మీద ఆధపడ్డావు నాకేమీ కొడు లేదులే ఆ ధనవంతులం పోయి ఈ రాజ్యం చనిపోబోతున్నావు అంటాడు మనోజ్ గారు చెప్పిండే నాకేమీ కొదవలేదని చెప్పుకొని చిన్నావు నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టబడిన బంగారంలో నీ దేశంలో సిగ్గు కనబడుకున్నట్లు ధనించుకుంటకు తెలియని వర్షాలను నీకు ఎస్టి కడుగుటకు నీ పనులను కాటుకను నా యుద్ధ కొనుక్కోను అని బుద్ధి చెబుతున్నాను సో నువ్వు తెలియని వస్త్రాలు చేసుకోవాలి నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు నువ్వు నీటిని పోగొట్టుకున్నావు నువ్వు దినంపర కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు తిరిగి పెళ్ళి వర్షాలు ధరించుకోవాలి నీకు కలిగింది కాబట్టి నీ దృష్టికి కానీ నీకు వాళ్ళకి నువ్వు తిరిగి చూడాలంటే నీ కళ్ళతో ఖాటుగా అవసరం అంటాడు కాకపోతే పెద్దది ఆ నువ్వు బైబిల్ ను తీస్తావు బైబుల్ వాక్యాన్ని కూడా నీకు చెప్తున్నాడు బైబుల్ వాక్యానికి దాకా నాకు ఏం అర్థం కావట్లేదు అంటే నువ్వు ఉండేవాళ్ళు అర్థం కావట్లేదు నువ్వు చూడలేకపోతున్నావు వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు కాబట్టి నీ కళ్ళకు కాపుక నా యొక్క కొనుక్కో అంటే ఆయన చూపించలేదు కన్నని సరిచేసే వాళ్ళని కాబట్టి యేసు ప్రభు తప్ప ఎవరు ఈ సంఘాన్ని మార్చలేరు కానీ ఆయన తలుపు కొడుతున్నాడు కాని వీళ్ళు మటుకు ఆ మ్యూజిక్ పెట్టుకొని పాటలు ఆడుకుంటా ఆయన స్వరం మనుషుల స్వరం వింటున్నారు వాళ్ళ వాళ్ళ స్వరాలు వింటున్నారు ఇది బహు మోతకరమైన జీవితం ఎండర్ ఇది కాలంలో ముఖ్యం అంటే మనం ఉంటున్నాను ఇప్పుడు అదే కాలం కాబట్టి మొదటి వచ్చిన ఈరోజు మొదటి ముగిస్తాను మొదటిదిగా ఏం చూస్తున్నాం అంటే పద పద్నా పదమూడు వచ్చినం పద్నాలుగో వచ్చా ఉన్న సంగపు దూతకు ఇలాఘు రాయము కాబట్టి సంగపు దూత అంటే యువకుల గురించి చెప్తున్న వాక్యం ఆనని అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదయోనైన వాడు చెప్పు సంగతి లేవనంగా కాబట్టి దేవుని సృష్టికి ఆదైన వాడు మన ప్రభు అనేటిక చెప్తుంది అంటే సృష్టి కంటే ముందు ఉన్నవాడు మన ప్రభు ఈ విషయం మనం ఎప్పుడు ధ్యానించాలా జాగ్రత్తగా ధ్యానించాలా ఆనువాడు అంటే ప్రతి కార్యాన్ని నెరవేర్చేవాడు ఆనంటే అవును గాక అని అర్థం కాబట్టి ప్రతి కార్యని నెరవేర్చేవాడు నమ్మకం ఉండవాడు అని నమ్ముకుంటే ఎప్పుడు మనల్ని మోసకొచ్చాడు దాని తర్వాత సత్య సాక్షి సత్యం గురించి సాక్షి వేడానికి ఈ లోకంలోకి దేవుడి సృష్టికి ఆదేయునైన వాడు చేసుకున్న గుణగణాలు ఇవన్నీ కాబట్టి దేవుడి సృష్టికి వాడు అంటే సృష్టి కంటే ముందటి నుంచే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేసింది అందుకే మనం నాలుగవ అధ్యాయం పదహారులు చూస్తాం కదా సర్వము సమస్తమైన మూలం కలిగిన ఆయన కొరికే కలిగిన సమస్య సృష్టికి ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఏ స్లోవే తండ్రి అన్న విషయాన్ని మనం అక్కడ అయితే ఒకసారి కొలసి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యయము పదహారవ వచనంలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక వాక్యం ఇది నాలుగవ అధ్యయము అంటే చివరి అధ్యయనం అది కొలసి చివరి అధ్యయము నాలుగు పదహారులో మరియు ప్రభు నా ప్రభుత్వం మీకు అపోజ్ అప్పటింపు పరిస్థితి నెరవేర్చేటప్పుడు దాని గురించి జాగ్రత్త పడమని ఆర్తికతో చెప్పుడి పదహారాష్ట నాలుగు పదహారు నాలుగు పదహారు చదివించుకొని తరువాత లవోదీపయ వారి తల్లమ్ములోను చదివించుడి లవోదికయతో వ్యాపి పంపిన పత్రికను వీరును చదివించుకున్నది అయితే నేను ఇది చదివినప్పుడు ఒకటి డిస్టర్బ్ అయినది పౌలు ఎన్నో పత్రికలు రాశాడు ముఖ్యంగా స్థాపించండి కూడా నేను చెప్పించిన గతంలో దాని పౌలుని ఆ పౌలుని చంపుటప్పుడు పౌలు చనిపోకముందు ఈ చర్చలన్నింటినీ యోహాను భక్తులకి అప్పగించే చెల్లిపోయింది లీడర్షిప్ అందుకు యోహాను భక్తుడు దాన్ని పోషించినప్పుడు పద్మాసు దీపంలో దేవుడు తనకి దర్శనరీతిగా ఈ చర్చల గురించి మాట్లాడండి సంఘాల గురించి కానీ వీటిని ఆరంభించిన పౌలు పౌలు ప్రతి సంఘానికి పత్రికలు రాసిండు రోమా సంఘానికి హెబ్రి సంఘానికి తర్శోనిక సంఘానికి ఎకసి సంఘానికి కొరంటికి అట్లా అట్లనే లవదిక సంఘానికి కూడా రాసిండే పత్రికలు పదహారు వర్షంలో చూడండి ఈ పత్రిక మీరు తర్వాత లవోదీయ వారి సంఘంలోనూ చదివించుడి దాని తర్వాత ఏమంటాడు లవోదీతీయకు రాసిన పత్రిక పంపించిన పత్రికను మీరు చదివించుకోండి అని కొలసీ సంఘాన్ని చెప్తున్నాడు అంటే రెండు పత్రికలు ఉన్నాయి కదా ఒకటి కొలసీకి రాసిన పత్రిక ఇంకొకటి లవోదీపయకు రాసిన పత్రిక ఈరోజు లేదా పత్రిక లవోదీయకి ఆల్రెడీ నా ఒక పత్రిక రాసాడు బైబిల్లో లేదా పత్రిక త్రిశ్విక రాష్ట్ర పత్రిక ఉంది కొల శివరాష్ట పత్రిక ఉంది అట్లా అన్ని పత్రికలు ఉన్నాయి కానీ లవద్వితీయ కురసిన పత్రిక లేదు అది ఎక్కడ వస్తా ఇవ్వలేదు చాలా ఆశ్చర్యం నాకు అరే ఎంత బాగుండేది ఈరోజు లవోద్వితీయ కురసిన పత్రిక ఉనింటే వాళ్ళ జీవితం ఎప్పుడునో మనకి ఇంకా బాగా కదా ఎందుకంటే ఆయన ప్రతి చర్చిని హెచ్చరించండు మీరు ఎట్లా జీవిస్తుండ్రో అని చూపించండి ఆయన ఈ రోజు లవ్ దీప సంబంధించిన విషయాలు ఎక్కువ మనకు తెలియవు కానీ ఇక్కడ పత్రిక అయితే రాసిండే ఆయన పంపిన పత్రికను మీరు చదివించుకున్నా తులసికి చెప్తున్నాడు తులసి సంఘ మీరు చదవండి అది నేను రాసింది జలవదిక సంఘానికి దాంట్లో ఏముందో ఈరోజు మనకు తెలియదు పోయింది ఎక్కువ పత్రిక అట్లా పౌలు ఎన్ని పత్రికలు రాసినా మనకు దొరికిన కాడికి బైబిల్లో పెట్టిండ్రు దొరకని పోయినాయి నేను అందుకే మీ యోహాను యుహాన్ సార్క చివరి అధ్యయనం చేపిస్తూ ఉంటాను దేశ్ లో చెప్పిన మాటలు కూడా ఎన్నో పోయినాయి ఈ బైబిల్లో పెట్టలేకపోయినాడు తర్వాత ఆయన చెప్పిన కూడా నేను మీకు ఇంకా ఎన్నో చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు తరించగలవాట్టు అన్నాడు సో బైబుల్ కంప్లీట్ పుస్తకం కాదని నేను నమ్ముకున్నాను ఎందుకంటే పోయినాయి అవి పుస్తకాలు వీటి అన్నిటినీ జమ చేసి మన కాలంకి ఎన్ని పుస్తకాలు దొరికితే అన్ని పుస్తకాలు జమ మనకి ఇచ్చారు కానీ చాలా మటుకు పోయినాయి ఉదాహరణకి ఆశ్చర్య గ్రంథం లేదు కానీ మనం చూస్తాం వినవృత్తాల్లో ఉంటాయి అశ్వల గ్రంథంలో రాయబడ్డాయని దాని తర్వాత రాజుల గ్రంథంలో ఇట కొన్ని గ్రంథాలు పోయినాయి హానుకు గ్రంథం పోయింది లేదు బైబిల్లో అక్ష రకరకాల గ్రంథాలు పోయినాయి కానీ వాళ్ళు ఈ భక్తులు కాలంలో చదివినారు పౌలు చదివిండు హానుకు గ్రంథం యువత చదివిండు హానుకు గ్రంథం కానీ బైబిల్లో కోర్ చేసిండు కానీ ఆ గ్రంథాలు కాబట్టి చాలా మట్టుకు పత్రికలు పోయినాయి కాలు సరే చాలా మంది ఏమిటంటే అది ఎందుకు దొరకలేదంటే ఆ దేవుడి చిత్తము దేవుడు వాటిని ఆమోదించలేదేమో అంటాడు దొరికినకానికి ఇప్పుడు ఈ పత్రికలు కూడా కాంప్లికేం కూడా చెప్పడానికి ఎంత ఎన్ని పోయినాయి ఇంకా పేపర్స్ తుఫాన్లకి నీళ్ళలో కొట్టుకొని పోయి వాళ్ళని చంపినప్పుడు వాళ్ళని కాల్ కొన్ని పత్రికలు ఎందుకు కాల్చిపోయిన మనకి ఉండకాడికి ఇంతే ఉంది అందుకని నేను ఏం చేస్తున్నట్టే ప్రభు వాళ్ళు ఆ లఘు దికీయ స లఘు దిక రాసిన పత్రికలు ఏముందో మళ్ళీ నాకు మటు తెల్ఫోన్ లో రాసినట్టు చూపించే ప్రభు అంటే నిజంగా నాకు చూపించాలేరా ఆరంభం మరకొని రెండు వేల నుంచి ఎవ్వరిక ప్రార్థన చేయలేదు వీడు ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు నేను ఇంక కదా మా దేవుడి గుణగా మరి అడిగేవానికి తప్పగా చూపిస్తాడు అడుగు ప్రతి వానికి అనుగ్రహించవడని అంటాడు నువ్వు ఏం అడుగుతున్నావా నీకు తెలాలా అంతే ఈ పత్రిక మాయమైతే జరుగు సృష్టిగా లేదు రెండు వేల సంవత్సరాల తర్వాత మనం చదువుతున్నది రాష్ట్ర పత్రిక లేదు బైబిల్లో ఆ ఎక్కడ పోయిందో కానీ ఎవరైనా కాల్ చేసిన తర్వాత మన ఏం రాసింది ఆయన పౌరు ఆయన ఆత్మ ప్రేరే పైన కలిగిన కదా వాటిని రాసే దానిలో ఏముందో మనకు ఎవ్వరు తెలియదు కానీ అది రోజు లేదు నిజంగా అది లేదు ఈరోజు వాక్యం పర్లేదు అయితే ఇప్పుడు ఆమెన్ అనువాడు లేక ఆది సంబూతుడు అన్న విషయం గురించి నేను ఒకటి గుర్పించేసి ఈరోజుకి తల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక వాక్యం మనం చూస్తాం సాండతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం సాండతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఇక్కడ మనం ఏం జన్స్ అంటే ఇది యువరాశిలో నేను చూడలేదు అది సులభం రాసిందా సామెతలు శువరాశిలో తెలియదు అని ఈ ఇరవై రెండో వర్షంలో ఏమన్నట్టే పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమునా అని స్టార్ట్ అయిపోయింది వర్కింగ్ దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఈ సామెతలు రాసిన వాడు సులభను కావచ్చు పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధమైన ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలిగజేశను కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే సృష్టి ఆరంభం తన కార్యంలలో అన్నిట్లో ప్రధానమైన దానిగా యహోవ నన్ను కలిగజేసాను కాబట్టి ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది చెప్పాను ఇది ఏశ్వర గురించి మాట్లాడుతుండ నీ గురించి నా గురించి మాట్లాడుతుండ మనందరం కూడా పూర్వకాలం ఉన్నాం జగత్తున వేయబడకముందే ఎవర పిల్ల మన కొరకు బదింపబడింది తనే జరుగుందో లేకముందని నేను తీసినా అంటాడు కాబట్టి ఇది ఏ శ్రో సంబంధించిన వాక్యం ఇది ఇరవై రెండవ వచ్చాం పూర్వకాలం ముందు తన సృష్టి సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధమమైన దానిగా ఎహోవ నన్ను కలిగజేశాను ఆయన ఆరంభంలో ఉన్నా అని ఈ వాక్యం అనాది కాలం ముందు మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు నేను పూర్వము నేను నియమింపబడి ఆయన చెప్తున్నాను ఏసు గురించి ఆయన మొదటి పూర్వకాలంలోనే ఆయన ఇంపార్టెంట్ దాని తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు అంటే నీళ్లు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని ఏసో గురించి మాట్లాడుతాను పర్వతంలో స్థాపింపబడక కొండలు పుట్టక భూమిని దాని మైదానములను ఆయన చేయక నేన మట్టి రవంతయు సృష్ంపకమునకు నేను పుట్టి తిని చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది మన ప్రభు గురించి మన ప్రభు ఆ రీతి ఉంటే మనము కూడా ఈ సృష్టికి ముందే పుట్టిన వాళ్ళం ఉన్న వాళ్ళం మనని ముందుగా తయారు దేవుడు అతనిలో ఉన్న మనం అందరం తీరిక వాక్యం చేసినప్పుడు ఎక్కడని భయము ఎక్కలేని భక్తి ఎక్కడని ప్రేమ ఎక్కలేని సంతోషం మనకి పుట్టాల మన ఇరవై అరవ స్థంలో భూమిని దాని మైదానంలోనూ ఆయన చేయటమునకు నేను నేల మట్టిని రవంతయు సృష్టింపక ముకు నేను పుట్టిదిని ఆయన ఆకాశ విశాలములు ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్మించినప్పుడు నేను అక్కడ ఉంటిని నేను చూస్తాను వీటన్నిటినీ ఆయన పైన ఆకాశాన్ని స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేలుకుడినట్లు ఆయన సముద్రం పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క నిర్మించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు చుం ఆయన కలిగజేసిన పరలోకమును బట్టి సంతోషించి నరులను చూసి ఆనందించ ఉంటిని కాబట్టి చెప్పండి ఇది ఏ సో గురించి మాట్లాడుతుందా నీ గురించి నా గురించి మాట్లాడుతుందా ముప్పై కొత్త వర్షం కష్ట తెలుస్తుంది ఎక్కడ ఏసరో పుస్తకంలో బట్టి సంతోషించచ్చు నరలను చూసి ఉంటిని ఏసో మాట్లాడుతుంది మాట ఏసోకి ఎందుకు సమస్యలు చేయండి నరులు పరలోకంలో ఉండడము ఆయన ఎంతో ఆనందిస్తానండి ఈ వాక్యం ముక్క వచనం చాలా వచ్చిన ఉంది వింటే ధ్యానిస్తుంటే గంభీరమైన వాక్యం కాదు ఇది ఎప్పుడు గణించలేదు ఎప్పుడు దిగలేదు మన గ్రూప్ ప్రతి టైం అనుకుంటే ఇది ఏ ఆది ఎంతగా సృష్టి డిస్క్రిప్షన్ లో సృష్టి విశదీకరించడంలో ఆ టైంలో అక్కడ చూస్తున్నదాన్ని అంటున్నాడు ఆయన ప్రతిది ఈ సృష్టిని ఆకాశం ముందు మీరు తయారు చేస్తారు అంటే ఉన్నాడు తండ్రి ఆయన ఏకం కాబట్టి ఆయన తండ్రిలో ఉండి చూస్తాడు వీటన్నింటిని అంటే మనం కూడా ఆయనలో ఉన్నాం కాబట్టి మనం కూడా కాబట్టి వీటి నీకు అధికారం ఉంది వీటన్నిటిని ధ్యానించినప్పుడు మన సంఘాలు ఎందుకు ఇక తయారైతే మనము అక్కడ నుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ కాదు పైలున వాళ్ళం మనం కాబట్టి ఈ లోకంలోనూ దేన్నే ఎక్కువ ప్రేమించకు ఏ వస్తువుని నీ ఇంటిని నీ ఇంటికి సంబంధించిన ప్రేమ నిన్ను నిన్ను నిన్ను భక్షించేస్తుంది అది ఇంటిని కూర్చున్న ఆశ నన్ను భక్షించినది వేసు ఆయన ఆయన మాట్లాడుతుంది పరలోకానికి సంబంధించి అండ్ నీకు ఈ లోకంలో ఉన్న ఇల్లు నిన్ను భక్షించటట్టుంది ప్రభు అవన్నీ ఇస్తాడు సమృద్ధి ఇస్తాడు కానీ దేన్ని మనం ప్రేమించాం నేనైతే ఏమి ప్రేమించాను ఫ్రాండ్ గా చెప్తున్నా దేని మీద నాకు వ్యామోహం లేదు ఎందుకు అంటే నేనేదో కష్టపడి సంపాదించుకుని ఏమి లేదు లోకంలో నేను కష్టపడకుండా నాకు అన్ని వచ్చిచ్చినాయి నేను సంపాదించుకున్న ఇల్లే కాని సంపాదించుకున్న కారే కాని సంపాదించుకున్న వస్తువులే కాని ఆధరికి నేను చెప్తున్న ఈరోజు ముందు సాక్ష్యం నేను ఏమి కష్టపడకుండా తెచ్చుకునే వీటిని ఎవరో నాకు తెచ్చిచ్చిపోయినట్టుంది ఇవన్నీ వస్తుంది నేను నిజంగా చెప్తున్నా కష్టపడి మోసింది లేదా చేసింది లేదు ఎవరో తెచ్చిపోయినట్లు కాబట్టి చెప్పండి నాయ నేనేదో ప్రయాసపడి దివరాత్రులు కష్టపడి ముగ్గేసి తొంగి కట్టుకున్నానంటే నేనేదో కష్టపడి కట్టుకున్నాను అనుకోవచ్చు ఎవడో ఇచ్చింది నీకు నువ్వు ఇంతెవరో కష్టపడలేదు అని నీ ఇల్లు ఎట్లయిందని నీ వస్తువు ఎట్లయింది నీ కారు ఇవన్నీ నీకు ఎందుకంటే ఆయన బిడ్డలకి అవన్నీ ఇస్తారా ఆరోగ్యంతసులు అన్ని ఇస్తాడు అన్ని లక్షిస్తాడు మరి విశేషంగా మనకి ఇస్తాడు కానీ నువ్వు ఒకటే విషయం గ్రహించాలా నువ్వు అక్కడి నుంచి వచ్చిన కాబట్టి అక్కడికే పోవాలా అక్కడి నుంచి కాబట్టి ఇవన్నీ నీడలు నిజ స్వరూపం అంతా అక్కడే ఉంది ఏసులు ప్రభులన్నీ నిజ స్వరూపం ఉంది కొనసాగద కలిగిస్తాం ఆయన సమస్య స్థితికి మూల కలడం మొదటి కాబట్టి అటువంటి కృప కలిగిన దేవుని మనం పొందుకున్నందుకు మనం ఎంతో ధనిలం వననాలు చెప్దాం ఆయనకి తివారాత్రి కృతజ్ఞతలు చెప్దాం వనాల సమస్త ఘనత మహిమా ప్రభులు మీకే కలిగిన ప్రవ్వ అన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం పశుధ్రవా తండ్రి నీకు వననాలనైనా సమస్త ఘనత మహిమ ప్రభావాల ప్రవ్వ ఎందుకంటే మీరు ఆది సభతున్నారు ప్రవ్వ ఈ జగత్ పురాదులు వేయబడక ముందే మీరున్నారనైనా అవన్నీ మీరు చూస్తున్నారు ప్రభా భూమికి కాదులు వేయకబడ ముందు మీరు అక్కడ ఉన్నారు ప్రభు సముద్ర జలరాశిని తయారు నిర్మించబడక ముందు మీరు అక్కడ భూమి రవాంత ముక్క తయారు కాకముందు మీరు అక్కడ ఉన్నారు ప్రవ్వ మీరెంతో గంభీరుడు భీకరుడు ప్రభు మీకే సమస్త ఘనత మేము అర్పించుకోంచండి అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీతో కానీ లౌదెక్కే సంఘము మర్చిపోయి ప్రభావ అంత సొంత స్వార్థం మీద ఆర్పడి తన సొంత లాభం తీసుకుంటా ధన వ్యాపోహం తగ్గి వాళ్ళే ప్రతి మంది మాకు దేవుడు అవసరం లేదని తర్వాత మనిషి మొదటి విశ్వాసానికి ఎవరు ప్రేమను కనుగొనని మీరే మాట్లాడుతున్నారు కవగా ఇంకా మీరు బయట ఉంటే వాళ్ళు లోపల హార్లు పడుతున్నారు ప్రాబ్లం చేస్తారు ఉపాధి నేను అంతగా మోసంగా మీరు వచ్చి కనికరించారు నశించడం మాకు తీర్చం లేదు తర్వాత ఏ మనిషి నశించుకోవడం మాకు ఇష్టం లేదు తర్వాత మీకు ఎటువంటి హృదయం మాకు హృదయం అనుభవించాలని ప్రార్థిస్తున్నాం నీట్ కార్యకర్తలు పలు శుద్ధ హృదయం మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం విద్య అంటుంది మరి అటువంటి ప్రేరేపణిందామని ఫేస్ బుక్ ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాం ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తి మంతుడా సర్వోన్నత మహోన్నత మహాగనుడ అద్వితీయ దేవ పరిశుద్ధిలా నీకేస్త తొలి స్తోత్రమేనా ఇన్నాడు నిరంతరం ఏకరీతి గుణ దేవ మహాగనుడ మహోన్నత సర్వాధికారైన దేవ సర్వసృష్టికి మూలకాల కూడా పరిశుద్ధుడా నీకేస్తూ తొలి స్తోత్రమేనా గొప్ప దేవ నీకే మహిమ ఘనత ప్రభులు అర్పించుకున్నమేనాదేవ మమ్మల్ని మమ్మల్ని సృష్టించిన మా సృష్టి కర్తవులు వేసు ప్రభా మీలో మమ్మల్ని దాచిపెట్టుకున్నారు జగత్తు పునాది మునిపే మీరు మా మీతో పాటు మేము ఉన్నామని ఈ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడినా ప్రభావ ఎంత గొప్ప దేవుడు నీకు వన్నాను నాయన ప్రభా మీరెంత ఎంత శక్తివంతుడో ప్రభావ ఎంత గొప్ప దేవుడు ప్రభా నైనా ఇస్తు ప్రభా మీకు దైవత్వం ప్రభా మీ శక్తి ప్రభావం ఓ ప్రభా ఈరోజు మాకు అనుగరిచినయన ఓ దేవానికి వందాలిసయ్య నా తన సృష్టికి ముందు మిమ్మల్ని పెట్టినారు ప్రభా నీకు వన్నాలి సయ్యా నీకు ఇస్తుతలు స్థోతో నడిపించుకున్నాం ఆయన మీరు మమ్మల్ని పెట్టుకున్నారు నాయన నీకు వన్నాలి సయ్యా గొప్ప దేవుడు మేము పైనుంచి వచ్చిన వాళ్ళం ప్రభావ తిరిగి ఒకనొక దినం మళ్లీ పర్లోక రాజ్యం మీతో పాటు ఉండాల్సిన వాళ్ళమే కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చే ఒక పని కొడుకు ప్రభావ అది మీ దేవుడు సంపూర్ణంగా నెరవేర్చుకునే ప్రభావానొక దినం ప్రభా మీ సన్నిధికి మేము రావాలో ప్రభావ అందుకోసమే ప్రభావ ఈ లోకంలో మమ్మల్ని పెట్టినారు కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ప్రభావ ఈ లోకాన్ని సంపాదించుకొని ఈ లోక ప్రకారంగా జీవిస్తూ నాయన ఈ సహన ఆదిత్య ఉన్నారు ప్రభావన ఈ వాక్యం జానిస్తుంటే ఇది దీనికి ఆపోజిట్గా ఉంది ప్రభావ తండ్రి ఇసు ప్రభావ మమ్మల్ని ఎంతగా ప్రేమించి మమ్మల్ని ఎందుకు ఈ లోకం తీసుకొచ్చి ఈ వాక్యం ఎంతగా తేడాగా అనిపిస్తుంది ప్రభా మా ఆత్మీయత నిపబడే ప్రభావ ఆయన ఇంకా అనేకమైన విషయాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడినా ప్రభావ గొప్ప దేవానికి వన్నాను ఎంత ప్రేమ గల దేవుడు వేస్తాయా మీరు ఎంతో గొప్ప దేవుడు వేస్తాయని అన్నారు దేనికి పనికిరాని మమ్మల్ని ఎంతగా ప్రేమించాలా ప్రభావ ఆయన మీ కృప ఎంత గొప్పది ప్రభావ నీకు వన్నాని సయ్య నా తండ్రి మమ్మల్ని అంతగా ప్రేమించినారు నైనా నీకు అన్నాడు మాకు కలిగింది ఏ లోకంలో ఏది కూడా ప్రభావ మాది కాదు నైనా సమస్తం మీరు అనుగ్రించిందే ప్రభావ మీ కొరకు ప్రభాన తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవుడు విషయ నీకు అన్నారు ప్రతి దశలో ప్రభుత్వ తండ్రి ఇసుక అన్ని కూర పరలోక రాజ్యాలు ఉండాలని మీరు ఎంతగానో సంతోషిస్తున్నారు ప్రభా కాబట్టి మేము కూడా ప్రభావాలంటే మనసు కలిగి ప్రతి ఒక్క ఆత్మ ప్రభావ మీ సన్నిధికి రావాలా ప్రభా నా దేవాసా నా తను మీ వాక్యం దేవనిస్తుంటే మీ జ్ఞానం అమోఘమైంది ప్రభా ఓ ప్రభావ సృష్టికి ఎన్నో రహస్యాలు ఎన్నో మర్మాలు సీక్రెట్స్ ప్రభావం మీరు నాయనా ఓ ప్రభావ ఇంకా ఎన్నో వాటిని పొందుపరచలేదు ప్రభావ వాటిని కూడా మీరు మాకు బయలుపరుస్తారు ప్రభావం మేము ప్రార్థన చేస్తే ఈ రోజు వాక్యందరం మాతో మాట్లాడిన ప్రభావ ఓ ప్రభావ గొప్ప గొప్ప సేవకులు ప్రభావ రాసిన పత్రికలు ఈ రోజు లేవు ప్రభ కానీ వాటిని మాకు ఆత్మరూపంగా మాకు మాకు విశ్వీకరించి మాకు చూపిస్తుంది కానీ వలన ప్రభావ వాటిని మేము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రభావం ప్రార్థనలు మేము ఎక్కువ సమయం గడపాలా ప్రభావ మీకు మేము కనిపెట్టుకోవాలి ఈ లోకాన్ని తృఢీకరించుకోవాలా ఓ ప్రభావ మీ కంటే ఎక్కువగా ఓ ప్రభా ఇసే ప్రభావాలు ఇంకేదైనా ఉంటే ప్రభావం మాకు ఇప్పుడే దూరం అని కాకు మించే ప్రభావ ఓ ప్రభావ నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించిన పాత్రలు కాదన్నారు ప్రభావ ఏసయ్యా మీకంటే ఎక్కువ మీ లోపల మీరు దేన్ని ప్రేమించదు ప్రభావ ఓ ప్రభ ఒకవేళ మీద ప్రేమిస్తుంటే మాకు చూపించాను దాన్ని దాని నుంచి మాకు ఇప్పుడు విడుదల కలిగించు పర్వ వాటి నుంచి మాకు ఇప్పుడు విడుదల పొందరు కాక ఏసు క్రీస్తు నామలా అలలుయ్యా మీకు సమర్పించుకుని ప్రభావ మీ కొరకు మేము జీవించాను ప్రభావ ఈయన గణపతి బిడలగా నేను మహిపచ్చి బిడ్డలుగా మేము ఉండాలా ఈయన సంతోష కుమారులుగా మేము ఉండాలి ప్రభావ తన్ని ఓ ప్రభావ కుమారుడు గణపరుస్తున్న ప్రభావ తను మీ ఆ రీతిలో గణపరచాల ప్రభావ తండ్రి మీరే మా తండ్రి ప్రభావ దేవుడు మా రక్షకుడు మీరే ప్రభా సమస్తం ఇచ్చే దేవుడు మీరే ప్రభావ నీకు అందాలి సయ్య ఆయన ఈయన గణపతి ఉండాలా ప్రభా ఆయన మీ నీతి సత్యాన్ని మీ అన్నిటి ప్రకటించాలా ప్రభావ ఈ లోకంలో సంఘాలు అనే ఎంత భయంకరంగా తారుమారైపోయినా ప్రభావ నాయన ఈసావు లవ లవ సంఘంకి వచ్చేవరకు ప్రభావిన చివరికి వచ్చేవరకు ప్రభావ మీరు ఆ తలుపు బయటలో ఉన్నారు ప్రభా ఈ లోకం అంతా ఉంది మా హృదయంలోకి రావాలి మీరు ఎంతగానో ఆశిస్తున్నారు కానీ ఎవరు కూడా ఓపెన్ చేస్తలేరు ప్రభా నైనా ఏ రీతిగా జీవించాలనే విషయాలు ఈ యొక్క చూపిస్తున్నారు ప్రభా నా కానీ ఈ ప్రజలకు ప్రభావ మేము ఎట్లా వాటిని విశదీకరించి నేను చెప్పాలా ప్రేమతోనైనా వాళ్ళు చూపించే ప్రభావంతో నడిపించాలా ప్రభా అయినా అలాంటి ప్రయాసంలో మేము పోవాలి ప్రభు అలాంటి ఆత్మను మాకు అనుగురించి మీ యొక్క మనసు మీకు తలంపులు మాకు అనుగురించిన మీ దైవికమైన జ్ఞానంలో మేము సంపూర్ణంగా అభివృద్ధి పొంది ముందుకు పోయి బిడలుగా తయారు చేయండి ప్రభావ నా దేవ నా ప్రభా కొ బహు భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం అయినా కానీ ప్రభా మీ కృపను మాకు తోడుగుస్తు నిత్యం కాచి కాపాడుతున్నాం దేవుడు వేసాయాన్ని కొందాలు ప్రభావతి సంఘాలు ప్రభా సత్యని గ్రహించి ప్రభావ ఓ ప్రభావ మారుమనిస్తుంది ఇప్పుడైనా వాళ్ళ జీతాలు మీరు సమర్పించుకుని తగ్గి ప్రతి ఒక్క సంఘాన్ని ఆకర్షించుకోండి ప్రభా మేము యుద్ధంలోకి వెళ్ళిపోవాలి ప్రభా ఒక మీకు మందిరంలో ఒక స్తంభంలాగా మేము నిలబడాలి ఒక అనేకులకు ప్రభావ అయినా ఇసుక మీ చెంత ఒక ఆదరణగా మేము ఉండాలి ఈ లోకలు మమ్మల్ని పెట్టినారు ప్రభా నీకు వన్నాలిసయ్య ఓ ప్రొఫెల్లర్స్ రూపును మోసాయి ప్రభా ఆ రూపు చుట్టూ ప్రభా గోడలుంటాయి ప్రభావ ఎందుకంటే ఒక కాపుదల కోసం ఆ రీతిగా ఒక దశలో ఒక రీతిగా నడిపిస్తున్నారు ప్రభావ ఒక స్తంభం లాగా మేము జయించే ఆ యోగ్యత ప్రభావ కాబట్టి యుద్ధ భూమిలోకి మేము పోవాలా ప్రభావ అయిత ఓ ప్రవర్తన చర్యలో ప్రభు ఎంతమంది మంది ప్రభావ కొట్టుమిట్టు చరలో చర్యలో ఉన్నారు ప్రభ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని విడిపించాల ప్రభావతా యుద్ధం చేయాల ప్రభావ ఆయన మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ ఆయన మేము గూడు కట్టుకుని ఒక దగ్గర ఉండడానికి వీలైన ప్రభావ ఇండివిజువల్ గా ప్రపంచం అంతా వెళ్ళి వార్త ప్రకటించాల ప్రభావతనే శ్రీ ప్రభా తి అభిషేకం మీరు మాకు అన్ని ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూనే ఈ రోజుగానే ప్రభావ మీ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి మేము ఒక్కొక్కరిగా ప్రభావి తరలిపోవాల ప్రభావ శిష్యులు దగ్గర సేవ చేసిన భూతాలకీ చేసిన ప్రభు లోకాన్ని ఓ ప్రభావం చూసి భయపడిపోయినారు ప్రభా భూ తలకిందులు వేసేవాళ్ళు ఎక్కడ కూడా వచ్చినని భయపడిపోయినారు ప్రాభా కాబట్టి ఈ లోకమే తలకిందులు కావాలా ప్రభా ఈ లోకం తలకిందులు అయిపోయిన ప్రభావ సత్యాన్ని గ్రహించగలరు ప్రభా అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ప్రేమతో ప్రభా ఈ లేఖనాలు విజవీసి నిషీదీకరించే ప్రభా ఆయన మేము ప్రకటించే ప్రభావ నేను మిమ్మల్ని నడిపించాలా అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నడిపించండి బలపర్చని ప్రభావ దైవం మేము భయపడకుండా అనుమానించుకున్నా ఓ ప్రభావిశ్వాసంతో ప్రభావం ముందుకు పోవాలా ఓ ప్రభావిత విశ్వాసంతోనే ప్రభావ రాజ్యాలను జయించారు అగ్నిపాలను సల్లార్చినారు సింహాల నోళ్ళు మూసినారు ప్రభావ ఎంత గొప్ప కార్యం చేసినారు రంపాలతో కోల్బడి ఎంత చేసినా గానీ ప్రభావ విశ్వాసంతోనే ప్రభావ పని నెరవేర్చినారు ప్రభా అలాంటి ఓ ప్రభా తీవ్రమైన ఆసక్తి మేము ముందుకు పోవాలా ఈ సత్యం మేము అన్ని చూపించాల ప్రభావ ఇది మాలోనే దాచుకుంటే అది మండుతుంది ప్రభావ ఓ ప్రభా ఓ కాల్చి వేస్తుంది ప్రభా కాబట్టి మేము అన్ని ప్రభావ ఈ సత్యాన్ని ప్రకటించాల ప్రభావ మేము దీపస్తంభం దీప స్తంభం పెట్టాలి కానీ ఆ మంచు కింద పెట్టడానికి వీలేదు మాలో మాకు బయలుపరిచిన ఈ సత్యాన్ని ప్రభావ మేము అనేకలు మేము చెప్పాలా ప్రేమతోనే ప్రభావ ఎంతకాలం ప్రభావ దాన్ని దాచించలేము ప్రభావ ఆయన ఈసారి అతను నిష్ఫలం ఓ ప్రభా తను వాడుకోకపోతే తీసి వేరే వాళ్ళకి ఇస్తాన్నారు ప్రభావ మేము ఆ రీతికి ఉండుకున్న ప్రభావే సమృద్ధిగా మేము పొందుకో మేము నుంచి అనేకలు వాళ్ళు ప్రకటించాలా దిండి ధోరీ పాత్రగా మేము ఉండాలి ప్రభావ అనేక మంది విషయాలు మీరు మాత్రం ఇంకా మేము ఎక్కువ ప్రార్థన గడపాలా ఆయన ఈసూసు ప్రభావం నేను నేర్చుకోవాలా ఆయన వేసే ప్రభావ ఈ లోకంలో ఎంతగా నడిచిపోతున్నాయి కానీ ప్రభావ మీరు మా శరీరాలకు శ్వసిస్తున్నారు బలపరుస్తున్నారు ప్రభా నడిపిస్తున్నారు నీకు వందాలు ప్రభా సంపూర్ణంగా సాగి ముందు బిడ్డలుగా తయారు చేయండి నా ప్రభా నా దేవ భయం కాలంలో ఉంటున్నాం ప్రభావ వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చు ప్రాదిష్టమైన ఒక ప్రభావం బాధించి ప్రతి ఒక్క బిడ్డను గొప్ప జనం మీరు కాపాడని ప్రభావం కృపజీపించిన ఆయన ప్రభావ బిడ్డల మీకు మీరే స్వస్థపచ్చే దేవుడిని తెలుసుకుని మీద ఆధారపడాలి ప్రభావ ఈ లోక మీద కాదు ప్రభావ ఆత్మీయత లిప్ క్షమించండి కనికరించను ప్రభావ కృప చూపించే ప్రభావ మరొక అవకాశం బిడ్డలకు అనుగ్రహించాలి మీరు ఆకర్షించుకోవాలి ప్రభావ వారే స్వజతలు అందరూ మీరు స్వస్థపర్చుని విరుజుల నుంచి అది పనిచేస్తుంది దుష్టుడు ప్రభు భయంకరంగా వాడు చిత్రవతిగా అనేక ప్రణాళిక తండ్రి వేసుకుని మనుషులు మోసగిస్తుంది ప్రభావ ఆయన వారు ఏ వాక్ష రూపంగా మళ్ళీ మోసగిస్తూ వచ్చింది ప్రభావ ప్రభావ మేము ప్రార్థన చేస్తే వాటికి మీరు నోట చేస్తారు మీరు మాతో మాట్లాడారు ప్రభా కాబట్టి మేము ఈ రోజు నుంచి ప్రభావ అనిపించి ప్రార్థించాలా ప్రతిదీ నోటలేదు కావాలా ఏసు క్రీస్తు రామను అలలీయా మీరు గొప్ప కార్యం జరిగించి మేము ఏ రీతిగా ప్రభు మీ బిడ్డల్ని దగ్గరి కాపాడాలా ఏ రీతిగా మేము చెత్తని నడిపించాలి మాకు జ్ఞానం అని గురించి ప్రభావ నీకు అన్నాను ఆయన నా ప్రభా దేవం ఎంత గొప్ప దేవుడు వేసాయ నీకు వంద మీరు మమ్మల్ని నడిపించి బలపరచండి మీరు అక్కడ తొరిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభా అనేకము దివిటీలు మీ వెలిగించేవారిలాగున్నా అనేక దివిటీలు ఆరిపోయిన ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ అనేకులు వెలిగించబడాల ప్రభావ అనేక దివిటీ వెలిగించే సేవకులుగా మీరు మమ్మల్ని తయారు చేయ ప్రభావ పరిశుద్ధులకు తండ్రి నీకు వందాలి ప్రభావ మమ్మల్ని చేయిబెట్టి నడిపిస్తాను నీకు వందనాలి ప్రభావ మీరు మాతో పట్టున్నందుకని నీకు వందాలి ప్రభావ ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు వన్నాళ్ళ ప్రభావ నా దేవ నా నా తండ్రి యేసు ప్రభా మీరు అక్కడికి అందరినీ ఓ ప్రభాన తండ్రి గొప్ప గొప్ప సేవకులు మా దేశానికి లేవిన తండ్రి ప్రభా పోత ఎంతో విస్తారం ఉంది ప్రభావ మీ పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎన్నో ప్రాంతాలు వార్త లేదు ప్రభావ ఎన్నో అనాగరికత నగరాలు ఉన్న వాళ్ళు ప్రభావ ఉన్నారు ప్రభా యేసు ప్రభాన తాన్ని ఈ లోకమే తెలియని వాళ్ళున్నారు కొండల ప్రాంతాలు ఎంతో ఉన్నారు అలాంటి వాళ్ళు గురించి వార్త ప్రకటించబడాలా నా వాళ్ళందరూ ప్రభా నీ నామాన్ని తెలుసుకోవాలని నేను శుద్ధించాలా ప్రభావ మీ దేవుడిని తెలుసుకోవాలా ప్రభావ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తువార్త ప్రకటించాలా ప్రభావ మీరు అక్కడ శాస్త్రులు పరిశీలితో మీరు అన్నారు మిమ్మల్ని ప్రేమించిన ప్రేమించేమ ఏ పాటిదన్నారు ప్రభా మేము ఆ రీతిలో రక్షణ పొందిన వల్ల మేము ఓ చెప్తున్న కానీ ప్రభా పొందన వల్ల నేను చెప్పలేము ప్రభ నైనా ఇసు ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రధిష్టం ఆయన ఓ ప్రభావ చోట్ల పౌలన్నాడు ప్రభా క్రీస్తు నామైన చోట్ల నేను ప్రకటించిన సువార్థ అన్నాడు ఆ రీతిలో మేము కూడా ప్రభా ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించాలి మమ్మల్ని నా దేవా యసు ప్రభా శాస్త్రం ఎందుకంటే పరిశీలన ఎందుకంటే మీ నీతి అధికం కావాలన్నారు వాళ్ళు స్వన్నిత ప్రభావ తా చేస్తున్నారు కాబట్టి వాటికంటే అధికం కావాలి మీ నీతి అన్నారు ప్రభావ ఎస్ఐ అనర్థాన్ని అలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ మీ కొరకు మేము జీవించాలా ఆ రీతిగా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా మీ నీతిని అనుసరించి మేము నడుచుకోవాలా అలాంటి జీవితం మాకు అందరికి అనుగ్రహించి ఓ ప్రభా దీని మంతా మీ సాంచత నడిపించిన ప్రభావ మీకు నూతన మీరు కురుపు మాకు అనుగ్రహించి అభిషేక్ నడిపించి ప్రతి చోట మీ కుటుంబ మమ్మల్ని అందరికీ ఆశ్రయం ఇంకా ఎంతమంది ప్రభు రాలే వాళ్ళ కుటుంబాలు పిల్లలు మీరు దీవించి ఆశ్రయించి ఈ ప్రొటెక్షన్ మీ కాపులు అనుగ్రహించండి వైరస్ మంది కాపాడండి సంబోధాలు నడిపించి మీకు గొప్ప సాక్షన్లు పెట్టుకొని మేమే తెచ్చుకోమని ఇతర ఈ వాక్య మహోదాన్ని భద్రపరచుకొని ఇటు మీకు నెమరేసుకోవాలి ధ్యానించాలా అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేసి నీ నామానికి మేమే తెచ్చుకోమన్నా త్వరలో నాయన్నేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించండి మనోజ్ బాగు వాక్యం ఆ భద్ర పశ్చిమ ప్రకటించాలన్న అభిమాని సూచన చేస్తాం ఈ లోకంలో ఎందుకు పంపించింది అంటే ప్రభావ పని నిమిషం పంపించింది ఈ లోకంలో కేకలేక ఉండాలని ప్రభుత్వ మీరు కారణించింది నా ప్రభావానికి సూచన చేస్తాం ప్రభా నాభిమా తెలియదు ప్రభా ఇంకా మాకు మీకున్న ఆసక్తి ప్రభావానికి చూస్తాం లోకంలో తెలియని బిడ్డలు ఎంత ఉండాలి ప్రేమ వాళ్ళు ప్రకటించాలని ప్రభావిత ముందు పోవాలని ప్రభా మీరు కాదంటే ఇంకా తెలుసుకుంటే ప్రభావం మీకు తెలియవచ్చు నా జీవానికి తొలగించాలని ప్రార్థించండి మీరు ఆత్మల భారత్ కలిసి ప్రార్థం జీవనాత్తి తెలియని నా జీవానికి అనేక వాక్యం చూపి ఆలోచించం కావాలా వాళ్ళని తిపో అలాగే అనాజీ వాళ్ళ స్త్రూతని మీ లోపం కూడా సెలవుగా కావాలా అలాగే రాజ్యం కులాలి ప్రభాపతిలో స్థాపించాడి కట్టపడాలి క్షమించండి వాళ్ళవి ఆత్మ చెల్లవండి అలాగే వాళ్ళ తండ్రి ప్రభావితా వాళ్ళవి మీ దగ్గర రావాలా వాళ్ళ గురించి అందించాలా రక్షణ పొందాలా డాక్టర్ రక్షణ పొందాలా అలాగే నర్సు రక్షణ పొందాలా పోలీసులు రక్షణ పొందాలా నడుపు నష్టప్రభ నా జీవా అనేక ప్రభావం ఇది ఎంత కాలం అనేక మీ దగ్గర రావాలా రక్షణ పొందాలా మీ సేవ చేయాలా పదిష్టం రావాలా పది పేరు జ్ఞాపకం చేసుకొని జ్ఞానం చేసుకొని ప్రార్థిస్తూ నా జీవానికి శ్రోతం చేస్తాం సహాయం నా జీవానికి శోతం చేస్తాం ఇంత బాగు చర్యలు చేస్తు ప్రభావ అలాజీవానికి తీవ్ర పని చేస్తున్నారు కనుక అదే మీ ప్రభావం గణపతి నడిపించమని ప్రార్థిస్తాను ఈ గ్రూప్ కుటుంబం చేసక్తి కలిగి సైతం బంధించి అన్నది కాల్ చేసి బిర్యానీ ప్రభా మీరు మనిషి హలో చకర్తి పరి పరిశుద్ధి పరిస్థితులు ప్రేమ కలిగిందైనామానికి ఎంతో ఏమలిగిన దేవుడు ఎంతైనా గొప్పదేవుడు చర్చేడు వీళ్ళకి ఎంతో వంగలాభా లేనప్పటికీ ప్రేమించాడు అయా ఇప్పుడు సజీవలు ఎక్కడ వచ్చాం దాని బట్టి ఎంతో వందల ప్రభావం అనేక దినాల నుంచి ప్రభా అయ్యా నీ కాస్త కూర్చోండి ప్రభా అయా మమ్మల్కి అయ్యా నేర్చుకోవడానికి అనేక విషయాలు తెలుసుకోవడానికి చూపించాడు క్రికెంతో ఉన్నారు ప్రభా ప్రభావి ప్రభా మాట్లాడుకుంటున్నారు ఆయన ప్రభా ప్రతి సంఘం మీద ప్రభావిరొక నిందిని ఊపారు తండ్రి అవి ఏమి కూడా మా జీవితాల్లో అయ్యా కూడా ప్రభావ మే ఒక ఉన్నాం ప్రభా అయా మాలో మీకు అయా నచ్చంది అయ్యా మీకు వ్యతిరేకమైంది ఏది కూడా మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా ప్రభా ఆశపడుతున్నాం తండ్రి ప్రభా వాటి అన్నిటినీ తీసేసి మీకు ఇష్టమైన పాత్ర అయ్యా మీరు ఉంచండి ప్రభా అయా మీ చిత్తమైతే ప్రభా అయా ఈ కడవర దినాల్లో ప్రభా అయ్యా మా వంతు ప్రభా అయ్యా నీ నీ కార్డుని మోయడానికి ప్రభా అయా మా పైన కొంత భారాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేయొచ్చు అయ్యా ముఖ్యంగా ప్రభావ స్వార్థం ప్రాంతాల్లో ప్రభావి మరి వెళుతుండగా ప్రభావి ఆ ప్రాంతాల్లో ప్రభావ మీరు ఎంతో కుప్ప చూపిస్తున్నారు నీకు ఎంతో ప్రభు ఆ ప్రాంతాలు తిరగడానికి ఆ ప్రాంతాల్లో తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి అయ్యా వికలాన్ని వేయడానికి నీకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీకు ఎంతో మొత్తాన్ని మీరు కాకండి దర్శించండి ప్రభావండి ఆయా ఏకాత్మను ఏక మనుషులు మా అందరికి మీరు అనుగ్రహించండి ప్రభావం చూపించండి ఆ ప్రాంతాల్లో మాకు చూపించాలను ఆ ప్రాంతాల్లోనైనా ఎక్కడెక్కడ నశించిపోయి ఆత్మలు అక్కడ వాటిని చూపించి వాళ్ళు పంపించి ప్రభా నిస్వార్థులు వారికి చిట్టు ప్రభా అవి వైపు ప్రభా అని చెప్పుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రతిరోజు మీ నామం తీసివేసి ప్రభా ఎన్ని ఇంట్లో వచ్చినా ఎన్ని నాటకాలకు కూడా ప్రభా అయా గురియాలతో పరిగెత్తే సాధనాల పరిగెత్తు గురియాలతో పరిగెత్తా మమ్మల్ని విధంగా తీర్చిదిద్దికోమని అందరినీ సంపూర్ణ సిద్ధంగా సిద్ధిపాటు చేయమని ప్రార్థిస్తున్నారు మీరు ప్రార్థన చేసి డైరెక్షన్ ఇచ్చేయండి అన్నా హలో అన్నా హలో అన్నా డి అన్న ప్రార్థు సరే సరే బ్రదర్ పశుధరేవాల్ సర్వతండి మీకే కృతజ్ఞత చేసే మీరు మాకు సాహిక నడిపిస్తండి మీకు ఎంత వందలు ప్రావా నాలుగు మీరే మాకు సాహికులు అయినా మీరు లేకుంటే ప్రాబ్ మేము లేదు కార్యక్రమాలు నడిపిస్తుంది ఎందుకు వందలు సంగతి మనుషులు సమంతత తామే నడుస్తున్నారు ప్రాబా సమీరు గందాలు మీరు మనుషులు వాళ్ళు తీర్మనుకొని మనిషిని రాజుగా నియమించుకొని మిమ్మల్ని తిరిగి కలిసినారు ఈరోజు మిమ్మల్ని బయట పెట్టి వాళ్ళు మిమ్మల్ని మరీ తిరిగికరిస్తున్నారు ప్రభావ మరి ఉదయం ఉండాల్సిన మీరు బయట ఉన్నారు నేను అది తలస్తే మాకే బాధకాలం ఉంది కానీ ప్రభావ మేము మట్టుకుని మిమ్మల్ని విడిచిపెట్టాము నైనా అవునైనా మీరు అన్నారు ఎన్నడూ ఎడబడినారు ప్రభా అవును ప్రభా కానీ మేము జ్ఞాపకం చేసుకోని ప్రభావం కూడా మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా మిమ్మల్ని మీకు అనుగుణంగా మేము జీవించాలా మీ వాక్యాన్ని వినాలా మీ స్వరం వినాలా రాబోయే నాలుగు ఏమైతే ఉండబోతున్నాయి అవి మేము గ్రహించాలని మేము చెప్పాలా అటువంటి ప్రవచన వరాలను మాకందరు కనుకరించి మీరే మరీ ఉండమని ముఖ్యంగా వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ కాపాడండి ప్రభావా సెకండ్ డోస్ థర్డ్ డోస్ కి తన మరణకాండ ఆరంభం అవుతుందన్నారు మీ మాత్రమే ఫస్ట్ డోస్ కి చాలా మంది చనిపోయినారు భయంకరంగా ముఖ్యంగా వృద్ధులే చనిపోతున్నారు ప్రభా సీకరించడం వాళ్ళు క్షమించమంటే ఆర్థిస్తాం అక్రమం విస్తరించడం వల్ల అనేకల ప్రేమ చాలారిపోయింది నేను చేయొచ్చు చంద్ర వ్యామోహంతో మనుషుల లేదు ప్రేమ సహకరించండి వాళ్ళని క్షమించండి ఆదరించండి నేను సత్యాన్ని గ్రహించడం మనుషులు మీ జ్ఞానం ముందు వర్ధిని మహిళమందు నడిపించండి తండ్రి మీ మహిళ మార్గం మీ పెట్టుకోండి తండ్రి మీ దాకా వరకు మనందరినీ స్థాపరచుకోమని కృష్ణ మన ప్రభుత్వం ఏ సి సమాధాన పడుతుంటూ మనందరికి సదాకాలం కూడా